పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయసరి ప్రభ నిక లెక్కలైన వంధనాలు కృతజ్ఞత స్థుతులు స్థూగుత కలులియ రజ పరిశుద్ర బగు సర్వశక్తి మంతుడ కరి నీకే వందనాలు తండ్రి జీవం గల దేవానికి వందనాల తండ్రి దేవాది వరతు ప్రభ కంటి పాప ప్రభ మీరు మమ్మల్ని దాల్చి కాపాడిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి దేవాయసరి ప్రభ మరి యొక్క ప్రభ మరి మీ యొక్క జరుపుతున్నప్పుడు సాయంత్రం టైంలో ప్రభా మరి నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో పెట్టండి తండ్రి దేవని యొక్క పరిశుభాత్మకత నడిపింపు మా అందరికి అనుగ్రహించండి ప్రభా నీకెస్తవుతున్నా తండి దేవాయసు ప్రభ నేను స్థుతించడానికి ఆరాధించడానికి ప్రభా సమయం ఇస్తున్నందుకు దాన్ని బట్టి వందనాలు తండ్రి దేవాయసు ప్రభా దీన్ని ఎదిగిన ప్రభా మేము ఇంకా ఆత్మయంగా ఎదిగింపబడాలి ప్రభా దేవాయసు ప్రభ మేము పర్లో ఆ విధంగా మేము ఎదిగింపబడేలాగా సాయం చేయని ప్రభ ఇంకా మాలో ఏదైనా ఆయుధికరం తండ్రి నీ మేము అనుసరించి మాకు సహాయపడండి ప్రభ దేవాయజ్ ప్రభ మీరు మా కొరకు ఎన్నో ప్లాన్స్ కలిగిన వారు తండ్రి కాబట్టి ప్రభ మాకు బయలుపరచండి ప్రభా మా విషయంలో మీరు ఏ ప్లాన్స్ అయితే కలిగినారో ప్రభా అవన్నీ మాకు చూపించండి ప్రభా మరి నిశ్చితాన్ని అనుసరించి మేము నడుచుకునేలాగా సాయం చేయండి ప్రభా దేవాయప్రభ మా మనసు పదే విధాలుగా పరిగెత్తడానికి ప్రభా స్థిరమైన మనసు మాకు అనుగ్రహించండి స్థిరంగా నీలో ఉండి ప్రార్థన జీవితము అనేకులకు స్వాతమే ప్రకటన చేసేలాగా ప్రభా మమ్మల్ని అభిషేకించి సేవలను వాడుకోండి ప్రభా దేవాయజ్ ప్రభ ప్రతి వారికి నీ నీతిని సత్యనే మేము ప్రకటింప చేయాలి తండి మేము వెలిగింపబడేలా అనేకులు మేము వెలిగించాలా ప్రభావ ఆ విధంగా మేము తయారేలాగా మాకు సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి రాణి వారిని ప్రతి వారిని కూడా ప్రభా నువ్వు కాలం వేసుకొని లాక్కరండి ప్రభా దేవాస ప్రభా రాణి పరిస్థితులు ఎంతో మంది యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటండి దేవ నీకే స్తోత్రం నీకే ఉన్నారు అదే రీతిగా ప్రభా మరు వాక్యం చేత మాతో మాట్లాడండి పాటల ద్వారా మా ఎమ్మకుందండి అంతం ప్రభ మీరే తోడే నడిపిస్తారని యేశుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచివా ఈనాడ ప్రియు ప్రభుయేసు కొరకు నీహృద మర్పించవా నీ జీవితములో గమ్యం గుయ్యేదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభుయేసు కొరకు నీహృదయం మర్పించవా నీత గర్భానీ ఉండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు నీ చల్లి గర్భాన నీ ఉండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు యోచించినావా ఏ రీతి నిన్నో నిర్మించి తన చేతులు నీ జీవితములో గమ్యంబుయేదో ఒకసారి యోచింపవా నీలోన నివసిం పగోరీ దినమెచే చాపను నీలోనివసిం పగోరీ దినమెల్లచే జాపను హృదయం పుతల్పు తిరువంగు ప్రవేశిపను హృదయంపు తలపు తెరువంగలేవా ప్రవేశించును నీ జీవితములో గమ్యంబుయేదో ఒకసారి యోచింపవా తన చేతులందో ుదారల్ స్రవీంచె నీకోసమే తనచేతులం దో రుధిరంబుధారల్ స్రవీంచే మనకోసే పరీంచ శిక్ష మనకోసమేగా ఒకసారి గమనించవా భరించే శిక్ష మనకోసమేగా ఒకసారి గమనించవా నీ జీవితములో గమ్యంబుయేదో ఒకసారి యోచింపవా ప్రభుయేసు నిన్ను సంధించునట్టి సమయం బొయిది కదా ప్రభుయేసు నిన్ను సంధించునట్టి సమయం బొయిది కదా ఈ చోటు నుండి ప్రభుయేసు లేక పోబోకుమో సోదరా ఈ చోట నుండి ప్రభుయేసు లేక పోబోకుమో సోదరీ ఈ జీవితములో గమ్యంబుయేదో ఒకసారి యోచింపవా నాడే మనము ప్రభుయేసు కొరకు మన హృదయ మార్పిను ఈనాడే మనము ప్రభుయేసు కొరకు మన హృదయ మార్పింతుము స్వతంత్ర సుప్రవానికి వంద నాలుగు రోజా నీకే వందనాలు రోజా బ్రహ్మీ సఖ్యా కొబుల గొప్ప దేవానికి వందనాలు రోజ మైమగల్ల తండ్రి నీకే వందనాలు ప్రభా ఇప్పుడు వాక్యంధారను మాట్లాడండి ప్రభా నా రాజా నీకే వందనాలు రజా ఆ వాక్యానుసారంగా మేము జీవించటకు నీ కృప మాకు దయచేసి ఏసు ప్రభానికే వందనాలు రోజ మా అందరినీ రాకడొకరు సిద్ధపరచునని ఏసునాం నడుచున్నాం తండ్రి మొదటి కొరంది స్టార్ మొదటి కొరంది ఒకటో అధ్యాయము ఆరు ఏడు చదవండి మొదటి కొరంది ఒకటో అధ్యాయము ఆరు ఏడు నేను చదివిస్తారు అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి ఇక్కడ ఏమంటుంది స్టార్ సమస్త ఉప అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైత్రి అయితే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే సమస్త ఉపదేశం ఉపదేశం అంటే దేవుని యొక్క దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క జ్ఞానంలో మనము ఐశ్వర్యవంతులు అయినామంట అట్లనే కాకుండా మనం అన్నిట్లో అభివృద్ధి పొందినం ఆరోగ్యంలో ఎట్లా ఎట్లో అభివృద్ధి పొందినమంటే దేవుని యొక్క ఉపదేశానుసారంగా మనము నడుచుకున్నాం కాబట్టి ప్రతి మనము ఐశ్వర్య ఐశ్వర్యవంతులం అయినమాట అట్లనే ఏడో ఏడో వచనంలో ఏముందంటే గనక ఏ కృపావరమునందును లోపము మీరు మన ప్రభువైన ఏసి ప్రత్యక్షత కొరకు ఎదురు అయితే మనము ఏ కృపా దేవుని యొక్క కృపావరంలో లోపం లేకుండా మనము ప్రభు అయిన ఏసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం మనం ఆయన ఆయన యొక్క కృపావరంలో పొందుకునేటప్పుడు ఆ కృపావరంలో ఏ ఒక్క లోపం లేకుండా ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు మనం దివారాత్రులు ఆయన ధ్యానించుటూ ఆయన యొక్క జ్ఞానంని ఆయనకు ఉపదేశంని మనము ఆయన కొరకు ఎదురు చూసి కనిపెట్టుకుంటున్నామంట మనం అది ఇట్లనే కనిపెట్టుకొని దేవుని సేవ సాగిస్తూ ఉండాలంట అయితే సిస్టర్ మా ఇంకోటి మొదటి కొరందీల్నే ఇరవై ఆరులో ముప్పై ఇరవై నుంచి ముప్పై సిస్టర్ నిబడుతుందా సిస్టర్ హలో వినిపిస్తుంది హలో సిస్టర్ వినిపిస్తుందా వినిపిస్తుంది సిస్టర్ మొదటి కురైందేలా ఇరవై ఆరు నుంచి ముప్పై సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి మీలో లోకరీతి లోకరీతిని జ్ఞానులైన గనులైన గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకంలో నుండి వెర్రి వారిని వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఇక్కడ ఏమంటుంది స్టార్ దేవుడు సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి మీలో మీలో లోకరీతి లోకరీతిని జ్ఞానులైన ఘనులైనా గొప్ప వంశం వారైనాను అనేకులు పిలువబడలేదు అయితే ఇక్కడ ఏముంది పెద్ద పెద్ద జ్ఞానులు ఉంటారంట జ్ఞానుల్ని దేవుడు పిలువలేదు ఘనం అంటే ఈ లోకంలో ఘనులైన వారిని కూడా దేవుడు పిలువలేదు గొప్ప వంశం కూడా పిలువలేదు అయితే దేవుడు మనల్ని పిలిచి కాబట్టి ఆ పిలుపుని ఆ పిలుపుని మనము గ్రహించి ఆ పిలుపుకు మనం మనం విధేయులై దేవుని సువార్త ప్రకటించాలంట ముఖ్యమంటుడు ఏ శరీర దేవుని ఎదుట అతి అతిశ ఇవ్వకుండునట్లు అంటే ఇప్పుడు ఈ వీళ్ళు ఈ జ్ఞానులు ఈ జ్ఞానులు ఈ ఘనులు ఘనమైన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్న అతిశయించుతున్న అయితే ఇక్కడ దేవుడు ఏమంటు అంటే ఏ శరీరు దేవుని ఎదుట మనము అతిశయింపకుండునట్లు అతిశయింపకుండున్నట్లు అంటే మనము దేవునికి దేవునికి లోబడకుండా ఆయన యొక్క మహిమ ఆయనకి మనం మనం అతిశయించుకోకుండా దేవుడు ఏమంటుడు ఏ శరీర దేవుని ఎదుట అతిశయింపకుండా దేవుని కంటే మనం పైవారిగా మనం ఉండకుండా అతిశయించకుండా దేవునికి లోబడి ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకుంటే దేవుడు ఇక్కడ ఏమంటుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు మనకు ఐశ్వర్యం ఎందుకు ఇచ్చిండు ఆ జ్ఞానం ఎందుకు ఇచ్చిండంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనలేదు అయితే జ్ఞానులను దేవుడు సిగ్గుపరుస్తాడంట జ్ఞానులు ఎవరు దేవునిలో లేని వాళ్ళు అన్యులను అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం సువార్త ప్రకటిస్తుంటే కూడా వాళ్ళు చేస్తారంటే అది అది మనకు దేవుని సువార్త గురించి మనల్ని కించపరుస్తాడు అయితే దేవుడు ఏమని చేస్తాడంట అలాంటి వాళ్ళని సిగ్గుపరుస్తాడంట లోకం నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు జ్ఞానులను సిగ్గుపరుస్తాడంట మళ్ళీ వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట బలవంతులైన వారిని సిగ్గుపరచకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు అంటే దీనికి అపోస్తులు అపోస్తుల గ్రంథం చూడండి సిస్టర్ అపోస్తులు నాలుగులా అన్నం ఎప్పుడు పెట్టాలన్నారా అపోస్తులు నాలుగో వచ్చినాం సిస్టర్ నాలుగు నాలుగో అధ్యాయము ఏడుల పదమూడు చదువు నాలుగో అధ్యాయము ఏడు నుంచి పదమూడు వారు పేతు పేతుర్ని యోహాన్ని మధ్య నిలబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామంను బట్టి దీన్ని చేసి అడగగా అయితే వాళ్ళు ఏమ పేతుర్ని ఏమడుగుతున్నట్ట ఇక్కడ దేవుడు ఏమంటున్నంటే జ్ఞానం లేని వారిని వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడని ందాక మనం చూసినాం అయితే ఇక్కడ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఏమడుగుతున్నారు పే వారు పేతుర్ని యోహ మధ్యన నిలవబెట్టి మీరు ఏ నామం చేత నా ఏ నామంను బట్టి దీన్ని చేసి తిరిని అడగగా పేతురు పరిశుద్ధాత్మ నిండిన వాడై ఇట్లానే ప్రజలు ప్రజల అధికారులారా పెద్దలారా పెద్దలారా ఈ దుర్బలుని చేయబడిన ఉపకారుని గురించి వాడు దేని వలన సుసత్త పొందన పొందెనని నేడు మిమ్మును విమర్శించు చున్నారు మీరందరూ ఇజ్రేల్ ప్రజలందరూ తీసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతిలో నుండి దేవుడు లేపినట్టి నజరుడైన ఏసు క్రీస్తు నామంనా వీడు స్వస్థత పొందనని నీ ఎదుట నిలిచిచున్నాడు ఇక్కడ వీళ్ళు ఏమంటున్నంటే సిలువ బియ్యబడ్డ ఏసు ఏసు మృతుల నుండి లేచిండు కాబట్టి ఆ నజరుడైన ఏసు నామంనా మేము ఈ పనులు దేవుని యొక్క కార్యములు చేస్తున్నామని ఇక్కడ పేతురు యోహాన్ చెప్తున్నాడు ఇంకేము ఇక్కడ మీరు మీరందరూ ఇజ్రే మీర మీర వీర వీరందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకొనట్లది ఏమనగా మీరు సిలువ వేయబడినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజ్రేడన్న ఏసుకరిస్తున్నామన్న వీడు సుసత పొందెనని నీ ఎదుట నీ ఎదుట నిలిచిచున్నాడు ఇల్లు కట్టువారై వారైనా మీరు తృణీకరింపబడిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి అయ్యాను అయితే ఇల్లు కట్టువారు ఇప్పుడు మనల్ని ఎంతో మంది దేవుల్లో ఉండి చదువు రానలోని జ్ఞానం లేని లేని వాళ్ళని లోకం అంతా తృణీకరిస్తుందంట అయితే దేవుడు ఏం చేస్తాడంట అటువంటి వాళ్ళనే మూలకు తలరాయిగా చేసినంట అట్లా చాలా మందిని చేశారు నేను ప్రేపల్లో సేవకి సేవకు కొత్తగా వెళ్తున్నాను అయితే నన్ను ఒకరింటికి ప్రార్థనకు రమ్మని పిలిచారు అయితే నాకు ప్రార్థన చేయనీకి రాదు వాక్యం చెప్పనీకి రాదు నేను ఉట్టికి పోయిన వాళ్ళు అంబడి ప్రార్థన చేయమన్నారు ఇక నాకు చేయనీకి రాదు ఏం చేయాలా ఏం చేయాలని అట్లనే కళ్ళు మూసుకొని స్టార్ట్ చేసిన ప్రార్థన దేవుడు అక్కడ ఎట్లా నడిపించినా నాకు తెలియదు అంత మంచిగా నేను ప్రార్థన చేసిన అక్కడి నుంచి నాకు దేవుడు ప్రార్థన అనేది కొంచెం కొంచెం నేర్చుకున్నాను అయితే అట్లాంటి మనకు తెలియని మనకు దేనికి పనికిరారు అని మన తలకు మన నెట్టేస్తే అక్కడ మన దేవుడు ఏం చేస్తాడంట మూలరాయిగా పెడతాడంట మరి ఎవరిని వలనను రక్షణ కలగదు ఈ నామమునే మనకు రక్షణ మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామములా రక్షణ పొందలేము అని వారు పేతరు యోహను ధైర్యమును చూచి వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా ఉం ఉండిన వారని గుర్తెరిగి అయితే ఈ పేతురు యోహన్ ఏంటంట విద్య పామరులు అయితే దేవుడు ఇక్కడ ఏమంటుడు వెర్రి నేను ఏర్పరచుకుంటా అంటుండు ఇక్కడ ఆ రోజుల పేతురు యోహాన్ని కూడా వాళ్ళు కూడా చదువులేని పామరులు కానీ దేవుడు వాళ్ళకు పరిశుదాత్మ యొక్క శక్తినిచ్చి వాళ్ళని ఆశ్చర్యంగా వాడుకున్నాడు ఆ యొక్క ఆ యొక్క కొట్టబడి నలగొట్టిబడిన ఏసీ యొక్క నామం ద్వారా వీళ్ళు అంత గొప్ప కార్యం చేశారు కాబట్టి ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ కూడా ఇంగ్లీష్ ఒకటే తెలుగు రాదు తెలుగు చదివనికి రాదు తెలుగు మాట్లాడికి రాదు అయితే మా హస్బెండ్ నాకంటే మంచిగా చెప్తాడు నేనే ఆశ్చర్యపోతా ఈ నీకు చదువు రాదు ఇంగ్లీషే వస్తుంది తెలుగు కూడా రాదు ఇంత బాగా చెప్తున్నా అంటే ఈ వాక్యం ఏమవుతుందంటుంది వెర్రి వాళ్ళని జ్ఞానం లేని వాళ్ళని నేను వాడుకుంటా అయితే ఇక్కడ ఎంతనో మందిని దేవుడు వెర్రి అట్లాంటి వాళ్ళని దేవుడు వాడుకుంటుండు కాబట్టి వాడుకొని అట్లాంటి వాళ్ళని ఐశ్వర్యవంతులుగా చేస్తుండు ఐశ్వర్యవంతులు జ్ఞానంలో కానీ దేవుని వాక్యంలో కానీ ఉపదేశంలో కానీ ప్రతి దాంట్లో దేవుడు అభివృద్ధి పడ్చి మనల్ని ఐశ్వర్యవంతులుగా మనల్ని చేస్తుండు కాబట్టి మనం ధన్యులం ఏసు ప్రభులో మనం అందరం ధన్యులం కాబట్టి దేవుడు ప్రతి మనకు ప్రతి ఒక్క ఎక్కడ పైన కూడా దేవుడు అక్కడ అద్భుత కార్యం చేస్తుడు ఎక్కడ పోయినా కూడా దేవుడు నడిపింపు ఇస్తాడు దేవుడు దేవుడు మనల్ని ప్రతి దాంట్లో కాపాడుకుంటూ ఇప్పుడు నా కూడా బాగా లేకుండా అందరికీ తెలుసు నేను ఊరికే చెప్తే కూడా మీరు అనుకుంటారు సిస్టర్ ఊరికే చెప్తుందని కానీ నా నా ప్రాబ్లం ఎంతుందో నా దేవునికి తెలుసు కానీ ప్రతిసారి దేవుడు నన్ను లేపుతున్నాడు ఎందుకంటే మనం ఆయనలో స్థిరంగా ఉన్నాం కాబట్టి ఒకప్పుడు మనల్ని అందరూ త్రోసేసిన రాయిగా మనల్ని నా కుటుంబీకులు కూడా అట్లా కానీ దేవుడు వాళ్ళేదుట నన్ను మూల రాయిగా పెట్టిండు కాబట్టి దేవుడు ప్రతి బిడ్డను వాడుకుంటాడు త్రో చేసిన బిడ్డను వాడుకుంటాడు నేనే జ్ఞాని అనుకున్న వాళ్ళ దగ్గర వెర్రి నిలబెట్టి దేవుడు వాడుకుంటాడు ఇంకో ఇంకో వాక్యం చూడండి సిస్టర్ గలతిలో ఐదు ఎవరన్నా చదవండి సిస్టర్ గలతి ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము సిస్టర్ ఐదే అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదమూడు నిమిషాలు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అయితే ఒక అయితే ఒక మాట ఆ స్వసంత్రమును శరీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసుల యుండు చదవండి సిస్టర్ సరే ఇక్కడ ఇక్కడ ఏమంటుడు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి ఏమంట మనము స్వతంత్రులుగా ఉండుటకు దేవుడు పిలిచిండు అనమాట అయితే ఒక మాట ఆ స్వతంత్రంను శారీరక క్రియల ఏతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండి మనం ఏం చేయాలంట ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు మనం సేవ చేసు చేయాల ఈ ప్ర ఈ లోకంలో సేవ చేసి ఒకరికొకరు మన లోబడి ఉండి సేవ చేసి అనేకుల్ని దేవుని మార్గంలో నడిపియాల ఇంకొచ్చి ఫోర్టీన్ చదవం స్టార్ట్ ధర్మశాస్త్ర సరే చదువు నిన్ను వనే నీ పొరుగు ప్రేమించుము అని ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది అయితే ఇక్కడ ఏమంటారు ధర్మశాస్త్రం మంతయు మంతయ్యు నిన్ను వలె నీ ప్రేమించు మాని ఒక్క మాటలో సంపూర్ణమైనది అయితే ఇక్కడ దేవుడు మొత్తం కొత్త నిబంధన రెండే ఆజ్ఞలు ఇచ్చాడు అందులో ఈ ఒక్క ఆజ్ఞ ఏమంటుండంటే నీ పొ నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించు అని ఒక్క మాటలో దేవుడు చెప్పిండు అయితే మనం ఏం చేయాలా మన పగవారిని కూడా మనం ప్రేమించి మన అన్యులను అంటే అన్యులను కూడా మనం ప్రేమించాలి అన్యులను కూడా మనం ప్రేమించి వాళ్ళని దేవుని వైపు నడిపించి వాళ్ళ అన్నులను కూడా ప్రేమించి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితంలో కార్యం చేస్తే అక్కడ వాళ్ళు కూడా ఏం చేస్తారు మనం వాళ్ళని ప్రేమించినట్టయితుంది వాళ్ళని రక్షణలో కూడా నడిపించినట్టయితేది పదిహేను చదవంశ అయితే మీరు ఒకరినొకడు అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి ఇంకా చదవచ్చు నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొను నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు నెరవేర్చరు అయితే ఇక్కడ ఏమంటుంది సిస్టర్ అయితే మీరు ఒక్కనికొకడు ఖర్చు కొనుచు భక్షించి మీరు ఒక్కని వల్ల ఒకడు బొత్తిగా నశించదురేమో అని చూసుకో అనేది మనం పరీక్షించుకోవాలా పరీక్షించుకొని ఒక్కోసారి మనము ఎంత దేవుణంలో ఉన్నా కూడా ఒక్కోసారి కొన్ని తప్పులు జరుగుతా ఉంటాయి అక్కడ దేవుడు ఇక్కడ బొత్తిగా మన మనం అట్లా చేసుకుంటే మనం బొత్తిగా అంటే దేవుని వాక్యంలో లేకుండా దేవుని సేవలో లేకుండా మనం నశించిపోతామేమో దేవుడు ఒకసారి మనకు తెలియజేస్తుండు నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొని అప్పుడు మీ శరీర ఇచ్చలు నెరవేర్చను ఆత్మానుసారంగా అంటే మనం ఆత్మానుసారంగా అంటే దే దేవుని వాక్యంలో ప్రార్థనలు దేవుని యొక్క ఉపదేశంలో అన్నిట్లో మనము ఆయన చిత్తనుసారంగా మనం నడుచుకుంటే దేవుడు ఏమంటుడు అప్పుడు మీ శరీర ఇచ్చలు నెరవేర్చున్నాం చాలా మటుకు చెప్తా ఉంటాడు చంద్రశేఖర్ బ్రదర్ చెప్తాను ఏం లేదు సిస్టర్ సేవ చేస్తా ఎన్ని బలహీనతలు చెప్పినా ఎంత వీక్నెస్ చెప్పినా ఏమంటాడు చంద్రశేఖర్ ఏం లేదు బ్రదర్ నువ్వు సిస్టర్ నువ్వు సేవ చేసుకుంటూనే పో అప్పుడు మంచిగా అయిపోతాయని అది కరెక్టే మనం సేవ చేస్తే నన్ను సేవకపోతే నాకు ఎంతో బలహీనంగా పోతా కానీ తర్వాత నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తేది అరే సేవకపోయినా ఒక తృప్తి అనర్థి వస్తుంది అరే నాకు మంచిగా అనిపిస్తుంది సేవకపోతే మా హస్బెండ్ ఒక జాల సేవకు తీసుకుపోయాడు తీసుకుపోతే అక్కడ పోయి నాకు బాగా వీక్నెస్ ఉండ రాగానే నాకు ఎంత రిలీఫ్ అనిపించిందో మంచి అప్పుడు చంద్రశేఖర బ్రజన్ గుర్తు చేసిన సేవ చేయ రాధికస్టర్ కూడా అంటది ఏం లేదు సిస్టర్ సేవ చేయండి మీకు అంత మంచిగా అయిపోతుంది అని అంటుండే అయితే ఇక్కడ నేను చెప్పినది ఏమనగా ఆత్మనుసారంగా నడుచుకొని ఆత్మనుసారంగా అంటే దేవు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అందరము దేవుణ్ణిలో వాడబడి దేవుని యొక్క ఉపదేశం చెప్పుకుంటూ దేవు దేవుణంలో అందరినీ నడిపించు దేవుని రాకడం సమీపం ఉంది కాబట్టి ప్రతి బిడ్డను ఆయన కొరకు మనం సిద్ధపరచాల సిద్ధపరిచి మనము ఆత్మానుసారంగా నడుచుకోవచ్చు అప్పుడు మన శరీర శరీరంటే మన హృదయవాంఛలు మనకు ఏముందో అనుకొని ఏమున్నాయో దేవుడు తీరుస్తాడంట దేవుడు చిన్న వాక్యం దించిన ప్రార్థించాడు స్వతంత్ర ఇస్తూ ప్రభానికి వందనాల రోజ పర్షిడాన్ని కేస్తూ తండ్రి ప్రభాన్ని వాక్యానుసారంగా మేము జీవించటను సహాయం చేయండి ప్రభ నా రాజాను మమ్మల్ని సేవ చేయమన్నావు తండ్రి నా ప్రభాని సేవ చేసే కృపను భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా ఒకవేళ నీకు విరోధంగా మేము చేసి ఉంట ప్రభా మా అందరిని ఒకసారి క్షమించి తండ్రి నా నీలో మేము ఎదుగుటకు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభావ మరి యశుప్రభ ప్రేమ కోసం ప్రార్థిస్తున్నాం నాయన ఎంతమంది యశప్రబాధ వేద దుఃఖం రోగులను కృంగి కృషిస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం నాయన రవిచర్ ముట్టడి తాకండి కిడ్నీ లీవర్ హార్ట్ ప్రాబ్లం ప్రతి రిపోర్ట్స్ నార్మల్ ఉండాలా ఏసు ప్రభావ ప్రతి రిపోర్ట్స్ నార్మల్ ఉంటే సహాయం పడండి అప్పుడే మరి డాక్టర్స్ మరి యశుప్రభ మరి కన్ను ఆపరేషన్ చేస్తున్నారు ప్రభావ ఏసుప్రభ గొప్పగా సాక్ష్య నిలబెట్టని ఎక్కడున్న తోడైన నడిపించండి విజయాన్ని దయచేసి కుటుంబం అంతా రక్షించుకోండి దా యేసుప్రభ కుటుంబ పీడిత దుష్ట శక్తును అంధకార సైతాలు ఏసు గద్దించండి ండి యేసు విశ్వాసానికి బలపరచండి కుటుంబకు స్వస్థత దయచేయండి విడుదల దయచేసి రక్షించుకొని నినామానికే మేమ తెచ్చుకోండి రాజేష్ బ్రదర్ ముట్టేడి తాకండి స్వస్థపరచండి దేవా మంచి ఆరోగ్యం త దయచేయండి దీవించండి ప్రభావ అప్పుడే క్యాన్సర్ రోగం నుంచి విడుదల పొందాలి ఆ సైతాన్ని చీకటంలో గర్దించి అప్పుడే విడుదల కలగ చేయండి నెమ్మది చేయండి రీ నష్టం ముట్టండి తాకండి మరి పక్షితో బాధపడుతుంది ప్రభా ఏంటి మీరుతో బాధపడుతున్న సర్జర వీలేదు ప్రభావ అది ఏ ఆగిపోవును కాక ప్రభావ అక్కడ ఏ రాకుండా సహాయపడండి రక్త పురుషం దయచేయండి ఏసుప్రభ మీరు కార్యం జరిచి కుటుంబాంతా ఏసు ప్రభావ విశ్వాసానికి బలపరచండి ఆయన మరి ఏసుప్రభ వాళ్ళ భర్తలనేది దీవించండి ఆశీర్వదించి అప్పుడే కూడా విశ్వాసం బలపరచబడాలా ఏసు ప్రభావ కుటుంబంతో సరస్వతంగా నడిపించండి ఇచ్చిన ఇద్దరు పిల్లల బట్టి నీకు వలంతరి సందులు పెంచబడాలా విశ్వాసం బలపరచబడాలా మంచి చదువుకోవాలా ఉన్నత స్థాయిలో ఎదగాల ప్రభావ్వాచిన పిడ్డలకంత తోడే నడిపించి విజయాన్ని విద్యా ఇచ్చేయండి అసేమను ముట్టండి తాకండి కాల్ సజర్ జరగాల ప్రభేసు ప్రవృద్ధ్యాపన ఉంది ప్రభ్వా ఎంతమంది కోసుప్రభ కొడుకులున్న బిడ్డలున్నా యసుప్రభ అవిడక ఎవరు కూడా ఆదరణ లేరు ప్రవ్వ మీరు ఆదరణ కర్తవు ప్రభ అప్పుడు మీరు ఆదుకునే దేవుడు ప్రభావ అప్పుడొక మార్గం తెరవండి నాయన ఆ మీరు సహాయం చేయడం జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి అప్పుడు ఎక్కడన్నా క్షేమంగా ఆరోగ్యం కలిగి ఉండాలా డాక్టర్తో మీరు మాట్లాడి అప్పుడే యేసుకృష్ణ నామంలో దేవ అప్పుడు స్వస్థత పొంది లేచి చక్కగా నడుచును గాక యేసుప్రభ మీరు కారం జరిగించండి నాయన రుషిక పాపన ముట్టడి మరి చెయ్యి ఇన్ఫెక్షన్ పోయింది మరి చక్కగా అతుక్కోవాలంట ప్రభ మీరు సహాయం చేయడం అప్పుడు ఒక స్వస్థత దేవా నీకు కోట్లాది వందనా స్తోత్రం చెల్లి ందర బ్రదర్ బుట్టాడి తాకండి తాగు నుంచి విడుదల పొందాలా నిమ్మ నుంచి విడుదల ప్రభా బిడ తాగనికే వీలేదు కుటుంబాన్ని బాగు చేయండి దివా అప్పుడే సమర్పించుకునే బిడ్డ ప్రభావ అప్పుడే సేవ చేయాలా ప్రభావ తాగును విడిచిపెట్టును కాక అప్పుడతో మీరు మాట్లాడండి సరి చేయండి ఆ కుటుంబ శాంతి సమాధానం నెమ్మది ఇచ్చేయండి యేసు ప్రభా కుటుంబం అంతా లేవనెత్తండి దివా కుటుంబం పెత్త బిడ్డను దీవించండి ఆశీర్వించి గొప్ప వాడుకోండి పొందండి ఏ విధంగా యేసు ప్రభావ విశ్వాసం బలపడ్డ బిడ్డను మరి వెనకాడుగానికి వీల్లేదు ప్రభావ ముందుకు రోషం కలిగి సేవ చేయను కాక మీరే కారం జరిగించిన నినామానికి మేమే తెచ్చుకోండి ఆ కృష్ణామిన్రదర్ ముట్టండి నిర్ణయం యసు దర్జర్ జరగాల ఎటువంటి ప్రభానికి అసాధ్యం అంటే ఏది లేదు ప్రభావ యేసుప్రభకు సక్సెస్ కావాలా ఆపరేషన్ జరగాల స్వస్థత దయచేయండి ఆరోగ్యం తోడైనాండి ప్రభావ మీరే కారం జరిగింది కుటుంబం అంతా రక్షించుకోండి శివాదాస్ బ్రదర్ ముట్టండి ఎవర ప్రభావ ఎవర బాణంగా వాడబడ్డా బిడ్డ ప్రభావ బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా రక్త ప్రశ్న దయచేయండి సంపూర్ణంగా బిడుదల పొందిన దాకా కుటుంబంకు మీరే తోడు నడిపించి విశ్వాసం బలపరచండి ఈ రాత్రి కింద ప్రతి ఒక్క రోగం కొట్టివేయబడి వందనా మరి ప్రదీప్ని ముట్టడి తాకండి ఆ ప్రద మంచి స్వస్థత దయచేయండి లేదు చక్కగా నడవాలా మరి ఉద్యోగం వెళ్ళాలా ప్రభా కుటుంబాన్ని పోషించుకోవాలా యేసు ప్రభా కాలు ఏసుప్రభా రాడు తీసుకెయబడం కాక స్వస్థత దయచేయండి విడుదల దయచేసి లేవరది గొప్ప వాడుకోండి మీరు మైమ పొందండి ఏసు ప్రభా ముట్టడి తాకండి ఆ భయంకర వ్యాధి నుంచి విడుదల చేసినావు ప్రభా అందరి బట్టి కోట్లాది వందల సోత్రం ఇంకా సంపూర్ణంగా స్వస్థత పొందుకొని నిన్ను సేవించి ని సన్నిధికి రావాలా సాకి నిలబెట్టండి కుటుంబం అంతా ఏసు ప్రభ తెలిద ముట్టడి తాకండి అప్పుడు ఎక్కడున్నా తోడైన మంచి జాబ్ను అనుగ్రహించండి ప్రభా అప్పటిని ఆశీర్వదించి లేవతి గొప్ప వాడుకోండి భార్య భర్త దీవించి ఆశీర్వదించండి ఇంకా సేవల బిర్బలంగా వాడుకోండి చిన్న బిడ్డలు కూడా తోడైనండి ప్రభా అగ్నికర్చన పెట్టండి వాంచల్ మీదించి కాస్ డబ్బులు సహాయం చేసి రక్షించుకోండి ప్రభా మంచి జాబ్ను అనుగ్రహించండి హిందు ప్రియ చిన్నపాపను ముట్టడి తాకండి మరి ఫ్యాక్చర్ అయింది ప్రభావ అక్కడ స్వస్థత ఇచ్చండి ఏసు ప్రభ మంచిగా తుక్కవాలో చక్కగా నడి స్కూల్కి వెళ్ళును కాక మీరే కారం జరిచే కుటుంబకున్న బలహీనత మీరు కొట్టువేయండి త్వర నడిపించిన సాక్షిని పెట్టి నినామానికే మేమే తెచ్చుకోండి వేసు ప్రభా అను అనుప్ కుమార్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నప్పుడే ముట్టడి తాకండి స్వస్థపరచండి నాయన మంచి ఆరోగ్యం స్వస్థత ఇచ్చేయండి ఆ బిడ్డలకుభ మంచిగా యేసుప్రభ స్వస్థత పొందును కాక విడుదల చేయండి నెమ్మదిగా ఇచ్చేయండి కుటుంబం రక్షణ పొందాలా ప్రభా మీరు జరిగించండి ప్రభా యేసుప్రభానికి వందనాను ప్రభా నీకు అసాధ్యం అంటే ఏది లేదు ప్రభా ఆ సజ్జన్లు మీరు తోడని నడిపించి విజయాన్ని మీరు దయచేసి రక్షించుకోండి అన్విగా పాపం ముట్టండిదే ఐశుగాలతో బాధపడుతుంది ఆయన యేసుప్రభ విడిచి రోగం అంతా ఫోన్ కాకదేవా సంపూర్ణంగా స్వస్థత ఇచ్చేయండి ఆ చిన్నపిడ్డ యేసుప్రభ సాక్విడిగా నిలబడాలని సంధికి రావాలా ప్రభా అయ్యా మీకు ఏర్పాట్లు అప్పుడే జ్ఞాపకం చేసుకోండి నాయన నీ చిత్తాన్ని రోజు బిడ్డగా వాడబడాలా యేసు చిన్న బిడ్డకు తోడైందండి ప్రభా కుటుంబం అంతా లాక్కలని తనికి ప్రభా ని సరస్వతినికే నడిపించండి దేవా అని పాపకు తోడయండి స్కూల్కి వెళ్తున్నా కూడా మీరే తోడయండి ప్రభా ఆ చిన్న పాప ఆయుష్ గురించి నార్మల్ కి రావాలా మీరే కారం జరిగిచ్చండి యేసు ప్రభా ను ప్రభా ప్రతి ఒక్క బిడ్డ స్వస్సపరిచేది దేవుడు ప్రభావ చిన్న బిడ్డ జ్ఞాపకం చేసుకోండి యశసు ప్రభు మీరే కారం జరిగించండి ఆయన ఏసు ప్రభానికి వందనాలు మా సుజాత కళ్యాణ్ స్టెంక్షన్లో ప్రార్థిస్తున్నాం ఆయన ఏసు ప్రభానికే వంద నాలుగు ప్రభా అప్పటికి సైనస్ ప్రాబ్లమ్స్ విడుదల పొందాలా ఇప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్ పోవాలా ఏసు ప్రభ మీరే కారం జరిగించండి నా తండ్రి ఆ విడి బలంగా వాడబడాలేవా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి కుటుంబం అంతా దీవించి ఆశీర్వదించాడు దేవా శరీర మీరు కొట్టువేయండి నూతన చేతిని బలం తెచ్చేయండి సంపూర్ణంగా స్వతంత్ర పొందుకోవాల ప్రభా మీరే కారం జరిగించి రక్షించుకోండి దేవా ఈ నామానికే మేము తెచ్చుకోండి తిమద్ బ్రదర్ ముట్టడి తాకండినైనా ఆ బిడ భయంకర వ్యాధితో బాధపడుతుడు మరి కాలు సర్జరీ విషయంలో గొప్ప అద్భుతం మీరు జరిగించండి మతొక్క రోగం కొట్టువేయబడడం కాక మరి ఏసు ప్రభా ఆ బిడ్డ సేవ నీకు వీలేదు ప్రభా అప్పుడు ఆ బిడ్డ కేసుకృష్ణ సత్యాన్ని బయలుపరచండి దేవా అప్పుడే శరీర బలించి మీరు కుట్టు వేయండి అప్పుడే సంపూర్ణంగా స్వచ్ఛత పొందుకొని సేవ చెయ్యను కాక మీరే కారం జరిగిచ్చండి ఆయన నీకు అసాధ్యం ఏది లేదు ప్రభా ఏది చేసే మా మేలు కొరకే అన్నావు ప్రభా నీకు వందనాలు ప్రభావ నిన్ను సుతించి గణపరచ బిడ్డగా మేము వాడబడాలా అద్భుతంగా ఆశ్చర్యంగా మమ్మల్ని వాడుకోండి మీరు రాకడాతి ఉంది ప్రభా మరి కుటుంబాలు వేసు ప్రభా మరి ఏసు ప్రభా మారి మారకున్నాయి నాయన ఈ సరస్వతానికి నడిపింపబడిన కాక ఆయన బంధకాలం తప్పివేయండి కుటుంబాలకు కూడా పీడిత దుష్ట శక్తి రేస్తున్నా గతించి విడుదల చేయండి నెమ్మదిదా ఏ సూప్రభానికి వందనాలు ప్రభా మరి క్యాన్సర్ రోగాలు విస్తరిస్తున్నాయి ప్రభా దాన్ని ప్రతి ఒక్కరు రోగాన్ని కొట్టివేయండి విడుదల ఇచ్చేయండి ప్రజలంతా విడుదల పొందిన సందికి వస్తుంది సహాయం చేయండి ఏ సూప్రభానికి వందన తెలియక్క తెలిసే పాపాలను క్షమించే దేవుడు ఈ రాత్రి కాలం వాళ్ళకి క్షమించండి ఈ రక్తం చేత కడగండినైనా మీ సత్తులు ప్రభావ వాళ్ళు నశించడానికి ఇష్టం లేదన్నా ప్రభావ ఏ సూప్రభాన్ని నడిపించండి ప్రభావ మీరే మార్గం తెరవండినైనా మీరే కార్యం జరిగించండి ఆయన ఎంతమంది క్రైస్తవులు గొప్ప జనంగా ఉండడానికి వీలేదు ప్రభా నశించడానికి వీలేదు ప్రభా వాళ్ళంత సందికి తను ప్రకటించిగా వాడబడాల ప్రభావ యేసు ప్రభా మీ కార్యం ఓ నా ప్రభా నా తండ్రి నీకు వందనని ఈ లోక ఎంతమంది బద్దకాలంలో ప్రభావ ఇంతమంది యేసు సైతాన్ చేతున్న వారంతా విడుదల పొందాలా దేవా చీకట శక్తి నుంచి విడుదల పొందాలా ప్రభావ ఎవరూ అగ్నికర్చన పెట్టండి దేవా ఎవరసలు పాపంలో పడిపోనిక వీలేదు ప్రభావ సైతానికి కాడి విపరీతంగా పనిచేస్తున్న ఎవరి నుంచి అగ్నికర్చ పెట్టబడని దాకా దురాత్మశక్తులు కద్దించండి ఆయన వారికి విపరీతమైన ఏసుప్రభ రోగాలు పెట్టివాడే యేసు ప్రభా ప్రతి ఒక్క ప్రజల్ని విడుదల చేయండి ప్రభావ వారి నుంచి విడుదల పొందాలా ప్రభా ప్రజలను నిద్రపోతుంది సహాయం చేయండి రక్త ప్రోష దయచేయండి ఏసుప్రభానికి వందనా దేవా ఏసుకృష్ణ నామంలో దేవా ప్రతి ఒక్కడ స్వస్స విడుదల పొందాలా చిన్నపిడ చుట్టూ ముట్టడి తాకండి శ్సపరచండి ఆయన మంచి ఆరోగ్యం స్వస్థత పొందాలా మీరే కారం జరిగించండినైనా ఎవరు వీలేదు ప్రభావ ఏ సుప్రభానికే వందనాల కుటుంబంతో రక్షింపబడాలా మంచి జ్ఞాన చిత్రం నడిపింపబడాలా మీరే జరిగించండి వాళ్ళ భవిష్యత్తు దీవించి ఆశీర్వదించండి ఏ సుప్రభానికి ఏ వందనాలనైనా మన హాస్పిటల్ ఆత్మలు ఎంతో ముదుగుతున్నాయనైనా వాళ్ళంత జ్ఞాపకం చేసుకోవడానైనా వారంతా విడుదల పొందాలా ప్రభావ ఏ అనారోగ్యం ఉండడానికి వీలేదు ప్రభావ వారి ఈ లోకానికి వచ్చినానా ప్రభావ ఎందుకు ప్రభావ వారు స్వచ్ఛత పొందలేకున్నారు ప్రభావ సంత కోసమే సహాయం చేయండి వాళ్ళ పట్ల కనికరం చూపించండి ప్రభావ మీరు సహాయం చేయండి నాయనా మీరు ఏసు ప్రభా సన్ని విషయ సందర్శత పొందుతారు ప్రభావ అయ్యాను మీరు ఆజ్ఞాపించండి ప్రభావ సహాయం చేయండి నామంలో ఏది అడిగినే ఇస్తానో మరి ప్రజల కోసం అడుగుతున్నాం నాయనా నీ నామంలో ఏసు కోసం నాయనా ఈ రాజుకు ప్రతి ఒక్క బిడ విడుదల పొందని మరి యాక్సిడెంట్ ఎంత కూడా చనిపోనికే వీళ్ళే ప్రభా ప్రతొక్క బిడ్డకు కాచి కాపాడి భద్రపరచండి వీళ్ళక తాగు నుంచి విడుదల పొందాలా వ్యపించారించి విడుదల పొందాలా మంత్రాల నుంచి విడుదల పొందాలా ప్రతి ఒక్క పాప నుంచి విడుదల పొందాలా ప్రజలు ప్రభావ ప్రతొక విజయాన్ని దానికి ఇచ్చేయండి ఏసు ప్రభావానికి పొందాల దేవా మీరు అక్కడ సమీపిించింది ప్రభా మరి సైతానికి కూడా విచారంగా ప్రతి ఒక్క బిడ్డల పనిచేస్తున్నాడు ప్రభా ప్రతి ఒక్క దగ్గర ఉండడానికి వీలేదు ప్రభా అనుకున్న అంచర్లు సైతం సమూహాన్నిసంలో గద్దండి ఏ సుప్రభ ప్రతడు బిడ్డల పొందాలా ప్రభా మీరే కార్యం జరిగిచ్చి రక్షించుకోండి ఏ సుప్రభానికే వందనాలయన పదొకటి జ్ఞాపకం చేసుకున్న దేవుడవు మరి కేపీఎ బ్రదర్స్ సిస్టమ్ పుట్టాడు తాకండి సేవలు ఎక్కడ వాడబడుతున్నావు ప్రతొక్క బిడ్డకు తోడ ఉండండి ప్రభా రక్షింపబడిన కాకనాయన ఎక్కడ సువార్థ ప్రకటన కొనంతా రక్షింబాబ పొందాలా ప్రభా ఏ సుప్రభానికే వందనాలయన నీకు పరాత్మీ వరంజ సంపదగా పొందుకొని సేవ చెయ్యను కాక అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి ప్రభ ఏ సూప్రవర్షన బలహీత మీరు కొట్టివేయండి స్వచ్ఛత పొందాలా ప్రభ విడద విడుదల దా ఇచ్చేయండి ఏ వందనాలు ప్రభ నే రేసు ప్రభానికి రాకడా త్వర ప్రతి ఒక్కటి వాక్యచత బలపరచండి దీవించి ఆశీర్వదించి నీ మాటకే లోపడి శక్తి దాయించేయండి ప్రతి ఒక్కటి దీవి ఆశీర్వదించండి ప్రభ లేవది గొప్ప వాడుకోండి వందనాలు కుటుంబం అంతా సాక్షి నిలబెట్టుకోండి ప్రభావ ఎవరు కూడా తప్పిపోనిక నాకు ఇష్టం లేదన్నా ఇడమ పడిపో వీల్ రక్షణ మార్గం నడిచిపబడును కాక మీరే కార్యం జరిగించండి అయినా ఎక్కడైతే స్వార్థ అంత నడిపిబడును కాక నైనా మీరు మార్గం తెరిచే దేవుడు ప్రభావ ప్రతి ఒక్కొక్కడి మార్గం తెరవండి ప్రభావ ఇది అక్కడైతే త్వరలో ఉంది ప్రభావ నశించిన దగ్గర నడిపించండి ప్రభావ మీరు కార్యక్రమం జరిగించండి అయినా మేము రోషం కలిగి నీ కొరకు మేము సేవ చేయాలా ప్రభావ మా శరీరం నెట్ట బలహీన ఉండడానికి వీలు లేదు ప్రభావ ఏ సూప్రభ మీరు ఆత్మలను రక్షింపబడాలా ప్రభావ నీ రాజ్యాన్ని భూమి మీద కట్టాలా ప్రభావ శక్తి మీద ఇచ్చండి దేవా ప్రతి ఆత్మతో మీరు మాట్లాడండి ఏ సూప్రభ రాత్రిక మీరు మాట్లాడండి మంచి చేత దర్శనంతో మాట్లాడండి నీ పరులో ఒక చేత మీరు మాట్లాడండి అయా నీకు వంద స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన పథకాలు దర్శించి మీరు మాట్లాడి మీరు సహాయం చేసి రక్షించుకొని నీ రాకడికి మిమ్మల్ని అందరినీ నీ నామానికే మేము తెచ్చుకోమని నదు నేనే శ్రీకృష్ణ అడివి వేడుకుంటున్నా తండ్రి ఆ మెన్ రోజు బ్రదర్ ఆశీర్వాదం ోనగ కృప శాంతి సమాధానం కేపీఎం బ్రేర్ కు మన కుటుంబంకు అందరికు సమాధానం సదాకాలం చూడు కాక ఆమెన్ సార్